కొంత ఎక్కువ సమయం పెడదాం కొలసిలో రాసిన పత్రిక నుంచి ఒక వాక్యం చేద్దాం నాకు బహు ఇష్టమైన పత్రిక ఇది కొలసి పత్రిక ఎందుకంటే ఈ పత్రికలో మన ప్రభు సంఘానికి శిరస్సు అని అన్న అంశము ఎక్కువగా విశదీకరించబడింది ఈ పత్రిక అంతా ముఖ్యంగా ఆయన మరణ భూస్థాపన పునరుధంలో పాల్పొందిన వారికి సంబంధించిన వాక్యం ఇది మీరు క్రీస్తు తో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వాటిని అయితే కానీ మనం అంతా క్రింది వాటిని వెతుకుతాం కదా ఎందుకు మనం లేపబడిన కదా లేపబడ్డవాడు పైననే ఉండాలా కదా క్రిందికి ఎందుకు రావాలా నీ ఆత్మ ఎప్పుడు అక్కడ వెతుకుతా ఉండాలా కాని మనం మన ఆత్మ ఇక్కడ ఎందుకు వెతుకుతుంది అంటే మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేదు అన్నట్టు గాని అక్కడ అర్థం చేసుకుంటున్నాం అక్కడ క్రీస్తు తండ్రి కుడిపోర్షణ కూర్చుని ఉన్నాడు అని అక్కడ వాక్యం కాబట్టి ఆ పత్రిక నుంచి కొన్ని విషయాలు నేను నీతో పంచుకోవాలనుకుంటున్నా నాలుగవ అధ్యాయంలో అంటే చివరి అధ్యాయం కొలసి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం చివరి వచనంలో చివరి అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి ఇక్కడ సాక్ష్యం చెప్తుండ పౌలు ఆ వ్యక్తి గురించి సాధారణంగా మనం ఎప్పుడు ధ్యానించాం ఈ రోజు కొంత ధ్యానిస్తాము దాని వాట్ ఇస్ మనమే ఆ వ్యక్తి ఉండగలమా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి ఎందుకంటే గ్రంథ వాగ్దానం అన్ని నావే ఆయన ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో ఓపెన్ అప్ అయితే బ్లెస్సింగ్స్ లేకుంటే క్లోజ్ ఉంటాయి బ్లెస్సింగ్స్ దిస్ ఈస్ మైన్ అంటే ఓపెన్ అయితుంది ఈ వాక్యం నాది రోజు నుంచి అంటే బ్లెసింగ్స్ ఓపెన్ అయిపోతాయి మీ లైఫ్ లో అంతవరకు అక్కడే ఉంటది ఆయన సన్నిధులు అక్కడే ఆగి ఉంటుంది అది రిలీజ్ కావాలంటే యూ హ్యావ్ టు ఎక్సెప్ట్ ఇట్ ఐ రిసీవ్ ఇట్ అనాల చూడండి ఇక్కడ పన్నెండవ వచనంలో మీలో ఒకడు అని స్టార్ట్ చేస్తుండం పన్నెండవ వచనంలో నాలుగో ఉద్యా కొలసో అధ్యాయం పన్నెండవ వచనంలో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైనా ఎపప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు ఆయన గురించి ఇక్కడ ఉంది అన్నట్టు ఆయన వదనాలు చెప్తున్నాడు ఏమన్నట్టు చూడండి మీరు సంపూర్ణులను ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తంను గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత నిలుకడగా ఉండవలనని ఇతడు ఎన్నప్పుడు మీ తన ప్రార్థనలో పోరాడుచున్నాడు సేవకులం మనం ప్రతి ఒక్క పేర్లు పేర్లు తీసుకొని ప్రార్థన చేస్తారా మీరు చెప్పండి నాది మార్నింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉంటది సంపత్ బ్రదర్ వాళ్ళ పిల్లల గురించి యశ్వంత్ బ్రదర్ గురించి బాస్ గురించి ప్రేయర్ పుర బ్రదర్ సిస్టర్స్ గురించి ఇంకా ఫారిన్ కంట్రీల పాస్టర్ల గురించి ఆఫ్రికాల పాస్టర్ల గురించి అమెరికా పాస్టర్ల గురించి ఎంతమంది పేర్లు తీసుకుంటారు హైదరాబాద్ పాస్టర్ల గురించి పాస్టర్ శ్యామాబిరామ్ గురించి వారి కుటుంబీకుల గురించి అందరు పేర్లు తీసుకొని ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను మీ పేర్లు వాళ్ళ పేర్లు అందరి పేర్లు ఇస్తాను బెన్ని బెన్ని గురించి ప్రార్థన చేస్తాను రెగ్యులర్ గా నేను అందరి గురించి సిస్టర్ గురించి ప్రార్థన చేస్తాను నేను పిల్లలు మీ మీ మా ఫ్రెండ్స్ ఉన్నారు సింగర్స్ వాళ్ళ గురించి ప్రతి గురించి మేము ప్రార్థన చేస్తాం చెయ్యాలా ఎందుకంటే లేకపోతే నేను చెప్పలేను కదా వాక్యం మీ అందరి గురించి నేను ప్రేయర్ చేయకపోతే ఎట్లా చెప్తాను ఈ వాక్యం ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకోవాలని ప్రార్థించాలని వాక్యం ముందు ప్రార్థిస్తున్నాం ఏమవుతుందంటే మనం ప్రార్థన చేయడం వల్ల ఒక కవర్ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది మనం అది నా అనుభవపూర్వంగా నేను చెప్తున్నది ఎన్నిసార్లు నా లైఫ్ లో చూసినది ఒకరు నా గురించి ప్రార్థన చేయడం వల్ల నాకు ప్రొటెక్షన్ ఉంది జరిగింది ప్రాక్టీస్ చూడండి పాటిస్తే జరుగుతుంది అది అయితే ఇప్పుడు ఎఫ్ఎఫ్ గురించి సాక్ష్యం వింటున్నాం మనం ఈ వ్యక్తి గురించి కదా ఏమని వింటున్నాము ఆయన చెప్తున్న వాక్యం ఏం ఆయన ఎంతగా పోరాడుతున్నాడు సంఘస్థుల గురించి ఎంతగా ప్రయాసపడుతుండడు ఎంతగా ప్రార్థన చేస్తుండో ఇతరుల గురించి విజ్ఞాపన చెప్తున్నాడు అయితే ఆయన ప్రార్థన ఏందనేది మీరు తెలుసుకోవాలి ఏ విషయంగా ప్రార్థిస్తున్నాడు రెండు సంవత్సరాల క్రితము చెప్పబడ్డ ఈ వాక్యము ఏం పర్పస్ గురించి ప్రార్థిస్తుండో ఆ పర్పస్ మీరు అర్థం చేసుకుంటే మీకు రిలీజ్ అయిపోయాయి మీ ప్రాబ్లమ్స్ అయిపోయింది ఇప్పుడు మళ్ళా చూడండి మీరు సంపూర్ణలు అక్కడి నుంచి చదవండి పన్నెండు సంపూర్ణాత్మ నిశ్చేత దానికి ముందు సిస్టర్ సంపూర్ణాత్మ నిశ్చయత గల అంటే నేను కూడా ఇదే ప్రార్థన చేసిన ఇందాక అక్కడ మీకు గుర్తుందా లేదా నేను ఈ వాక్యం చెప్పలే కానీ అక్కడ ఏమన్నా ప్రార్థన చేసిన అందరి గురించి ఏమని ప్రార్థన చేసిన ప్రతి విషయంలో అభివృద్ధి పొందుతా దేవుని చిత్తం కదా ఇక్కడ కూడా అదే ఉంది కదా ప్రతి విషయంలో ఈ ప్రిన్సిపల్ అర్థం కావాల మీకు దేవుని ప్లాన్ ప్రకారంగా ప్రతి విషయంలో మనం సంపూర్ణంగా తయారు కావాలా ఒక కేవలం ప్రార్థన జీవితమే కాదు కేవలం వాక్యం కాదు ప్రకృతి సహజంగా నీ శరీరంలో నీ మానసికంగా సాంఘిక పరంగా నీ ఉద్యోగ స్థలంలో ప్రతి విషయంలో ఈ లోకంలో ఉండే ప్రతి విషయంలో అంటే అన్ని దేవుని దృష్టిలో మంచియే కదా దేవుని దృష్టిలో ఏమి మంచి ఆ విషయాలలో అన్నిట్లలో మీరు సంపూర్ణగా తయారు కావడం తర్వాత దేవుని చిత్తాన్ని మీరు గ్రహించాల ఇక్కడ మనం ఫెయిల్ అవుతాం క్రిస్టియన్స్ ని ఏందో దేవుని చిత్తం ఎందుకు ఇంతవరకు ఎందుకు ప్రభు నాకు నాకెందుకు ప్రభు నాకెందుకు ఎందుకు ఎందుకు ఎందుకు అనే ప్రశ్నలు ఉంటాం కానీ ఏంది అది ఆ చిత్తం గ్రహించలేకపోతున్నాం కదా అది ఏందా చిత్తం అనేది ఒకసారి ఆ చిత్తం తెలిసిపోయినాక ఎంత సమాధానం వస్తుందో అమ్మయ్యా నాకు ఇప్పుడు నాకు వచ్చింది జవాబు మొత్తం భారం అంతా దిగిపోతుంది ఈరోజు మీకు ఆ భారం దిగాలని ఉందా లేదా మళ్ళీ దేవుడు జవాబు ఇవ్వాలా లేదా ఆయన మాట్లాడే దేవుడా కాదా చెప్పండి ఎన్ని సార్లు మాట్లాడండి మీతో నాకు ఆయన స్వరము విన్నవాణ్ణి కాబట్టి నాకు ఈ ఈ వాక్యము ధ్యానిస్తుంటే ఇది ఇది ఆ స్వరం ఒకటే అనిపిస్తుంది నేను రెండు సార్లు విన్నా ఆయన స్వరం రెండు సార్లు విన్నా వినరని ఈ రోజు వాక్యం చూసినా యాక గ్రంథం యోప గ్రంథంలో ఆయన రెండు సార్లు మాట్లాడినా వినలేదు మీరు అంటాడు అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతుంటే కూడా మేము గ్రహించలేకపోతున్నాం మనం కానీ నాకు భాగ్ఞాపకం ఉంది ఫస్ట్ టైమ్ బిఫోర్ నైన్టీ అనుకుంటా నేను ఎన్నిసార్లు నేను క్షమించాలని స్వరం విన్నా నేను క్లియర్ గా విన్న ఆ వాయిస్ ఆయన మాట్లాడగానే ఏమేం తెలుస్తాను నా బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది ఎక్కడెక్కడ ఫ్రీజ్ అయిపోయింది కదులుతలేదు చేతులు ముఖం ఏం కాళ్ళు ఏం కదులుతలేదు అంత పవర్ఫుల్ వాయిస్ అది దేవుని వాయిస్ తర్వాత మీకు తెలుసు సంసోన్ గురించి వాళ్ళ తల్లితో మాట్లాడింది దేవుడు ఏమని మాట్లాడి సంసోను ఎట్లా బ్రత ఎట్లా దేవునికి నాజులు చేయబడ్డవాడు ఎట్లా జీవించాలా ద్రాశరసం ద్రాక్షరసం ఇది దాగొద్దు అది తినద్దు ఇది ముట్టద్దు ఉందా లేదా అట్లా నేను ఒకసారి విన్నా పలాది తినద్దు చెప్పి స్పెసిఫిక్ ఆయన మాట్లాడే దేవుడని ఎందుకు చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా నేను చూసినా విన్నా కాబట్టి ప్పుడు చెప్పర్ ఇప్పుడు ఎందుకన్న వాక్యం వేరే ఉంది అందుకు మీకు రిలీజ్ కావాలంటే ఆ ఫుడ్ ఫుడ్ వాక్యం నేను చెప్పొద్దు ఎప్పుడన్నా అవకాశం ఉంటే చెప్తా ఫుడ్ వాక్యం ఈ ఈ వాక్యం ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ప్రతి విషయం అంటే ఫుడ్ కూడా కవర్ అయిపోయింది బ్రదర్ అట్లా ప్రతి విషయంలో చూడండి ఇక్కడ దేవుని చిత్తమును గ్రహించాలంటే నీ శరీరంలో కూడా దేవుని చిత్తం నీ మానసిక విధానంలో కూడా దేవుని చిత్తం నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుని చిత్తం ఉంది నీ సాంఘిక జీవితంలో ఇతరులతో పాటు ఎట్లా కలిసి జీవించాలనేది సాంఘిక జీవితం అందరూ కూడా దేవుని చిత్తం ఉంది ప్రతి విషయంలో నీ ఆర్థిక పరమైన జీవితము ప్రతి స్థలంలో ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని గ్రహించకపోతే హాఫ్ లివ్డ్ లైఫ్ అన్నట్టు మనకి నాట్ ఈవెన్ హాఫ్ లివ్డ్ ప్రాబబ్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం జీవిస్తున్నాం ఆయనలో సంపూర్ణంగా మనం సాగిపోతలేం బాగుంటాడు కదా సంపూర్ణ లవుట సాగిపోదాం అంటే ఇంకా ఎంతకాలం రాజు ఈ శారీరకమైన వేదన ఈ లోకాతీతమైన జీవితాన్ని లాగుతుంది గానీ ఎందుకు సంపూర్ణంగా తేరగాలేకపోతున్నాం సంపూర్ణంగా అంటే కేవలం ఆత్మీయమైంది అనుకుంటున్నారా ఇక్కడ ప్రతి విషయం అంటున్నాడు మీరు సంపూర్ణ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వాళ్ళే ఉండాలంటున్నాడు తర్వాత ఏమన్నారా సార్ సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవాడునై నిలకడగా ఉండవాలను నిలకడగా ఉండాలంట లాస్ట్ కూడా సంపూర్ణ ఆత్మ నిశ్చేత అంటే నీకు ఇంక ఏ డౌట్ ఉండదు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే కూడా ఇది అయితేదో గాదు అయితేదో కాదు డౌట్ పడతారు నేను ఒకటి నేర్చుకున్నా ప్రార్థన చేస్తున్నా పొద్దున అట్లా ప్రార్థన చేసి రూమ్ లెక్క వెళ్ళి బయటకు వస్తాము ఎవడొస్తాడు ఎవడో వస్తాడు ఏం భాయ్ ఎట్లున్నాయి అంటే ఏం చేయాలా బ్ర అన్ని సమస్యలే అంట అర అప్పుడే నువ్వు ప్రార్థన చేసినవి అన్ని పొందినామని చూసినారా అక్కడ పడిపోతున్నారు మీరు అవిశ్వాసాన్ని అప్పుడే ప్రార్థన చేసినారు విశ్వాసాలు బలపడేది అన్ని పొందిన నేను ప్రార్థించిన నాకు ప్రార్థన అక్కడ పోయింది ఎవడో వస్తాడు శోధన రూపం నుంచి కైసాయి భా అంటే కేకరణ పై పూరా సిచ్యువేషన్ ఓ గడబడి ఏ గడబడి అన్ని గడబడ్లు గడబడ్లు అసలు లేని కూడా యాడ్ చేసుకుంటాం మనం పచ్చింటి యాడ్ చేసుకుంటాం మనం క్రైస్తవ జీవితం అట్లా తయారైంది అంటే థ్యాంక్ఫుల్నెస్ అనేది లేదు మనకి శ్రమలలో సంఖ్యలో కూడా వాళ్ళు దేవుని స్థుతించారు కదా థ్యాంక్ఫుల్నెస్ ప్రతి నేను అందుకే ఎర్లీ మార్నింగ్ లేకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది అది ఇట్లా ఇట్లా టెరెస్ ఉంటే టెరెస్ మీద పోయి పతంగి ఎగరేయాలనే కోరికొండేది చిన్నప్పుడు ఎందుకంటే అందరి ఇళ్లలో పతంగ ఎగరేసేవాళ్ళు మాదేమో క్వార్టర్స్ కింద ఉండేట వాళ్ళము పాయింట్కి మెట్లు లేవు వాళ్ళ ఇంటి టెర్రెస్ మీదకి ఇంటికి పట్టంగ్ ఎగిరేయాలంటే అదో కోరికే అయితే ఇప్పుడు మంచి టెరెస్ ఉంది కానీ పతంగి ఎగిరి బుద్ధి లేదు తాకి పోయింది సరే పిల్లలకు నేర్తామంటే వాడికి కూడా ఇంట్రెస్ట్ లేదు అది చిన్నప్పుడు నాకుంటే వాళ్ళకి లేదు ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు టెరస్ మీద పోయి నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా చాలా చల్లగా ఉంటది మంచిగా అయితే రకరకాల పక్షులు వస్తాయి మా ఇంటి దగ్గరికి ఎప్పుడు చూడండి పక్షులన్నీ వస్తుంటాయి నా లైఫ్ ఎప్పుడు చూడలేదు అట్లాంటి పక్షులు రంగులు రంగులు అవు వింత వింత పక్షులు వచ్చి అయ నే మోకాలుండి ప్రార్థన చేస్తుంటే అవి అన్న అడుస్తావు పాటు కలిసి ప్రార్థన చేస్తున్నా అనుభవం చెప్తున్నా ప్రతిరోజు అక్కడ లేచి లార్డ్ ఎంత బ్యూటిఫుల్ సృష్టి ఎంత మంచి ఉదయం ఇచ్చిన నాకు థ్యాంక్ ఫర్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్ అని ఇంగ్లీష్ లో ప్రార్థన చేస్తాను కొన్నిసార్లు పబ్లిక్ లో చేయను ఇంగ్లీష్ లో గాని నాలో నేను ఇంగ్లీష్ లో ప్రార్థన చేసుకుంటుంటా భాషల్లో ప్రార్థన చేసుకుంటుంటాను కంటిన్యూస్ గా వర్షిప్ చేస్తూ ఉంటాను ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఉదయం పూట టెరెస్ మీద పతంగి ఎగరేయకుండా వేసినా అంత అందం ఆనందం ఉండకపోయ అంత ఆనందం వర్షిప్ సంబుధంగా త్రీ ఫోర్ టైమ్స్ హోలీ స్పీరింగ్ అయిస్తుంటుంది ఎవడు చూడారు కదా నీకు ఫ్రీడమ్ అన్నట్టు ఆనందం ఎక్కడైనా ఆనందం వర్షిప్ చేసుకుని వర్షిప్ చేసుకుని చాలాసేపు అయినాక కొద్దిసేపు మళ్ళా కూర్చుంటాను ఇంకా బైబుల్ చదువుకుంటే అక్కడే చదువుకొని అంతా అయిపోయినాక మెల్లగా దిగొచ్చి అప్పుడు స్నానం చేసి ఇంకా కాలేజీ ఆఫీస్ పనికి మంచి అవకాశం కదా అట్లా చాలా మందికి లేదు ఇంకో కోరిక ఉండే కొంతకాలం కిందట అప్పుడు టెరెస్ లేకుండే నాకు ఇప్పుడు మనం మెథరిస్ చర్చి ఈ ఎస్పీజీ సిఎస్ఐ చర్చిలలో పోతే ప్యూస్ ఉంటాయి ఇట్లా రెండు రెండు కుర్చీ మన బెంచ్ లగా ఉంటాయి కదా ముందు మోకాలు ఉండడానికి ఇట్లా చిన్న స్టూల్ లాగా ఉంటది దానికి బట్ట ఉంటది కదా స్పంజ్ ఉంటుంది దానిమీద మోకాలుండి ప్రార్థన చేసే వాళ్ళం ఆ రోజులలో అట్లాంటిది ఒకటి ఉంటే ఎంత బాగుండే ఇంట్లో చేపించుకుంటే అని ఉండే కోరిక ప్రార్థన చేసుకుని కోరిక ఇప్పటికీ రాలేదా కోరిక కానీ అది లేకున్నా ప్రార్థన చేసుకుంటున్నా యాక్సిడెంట్ అయింది ఒకసారి భయంకరమైన యాక్సిడెంట్ అయి మొత్తం ఈ మోకాళ్ళన్నీ అరిగిపోయినాయి అరిగిపోయి అసలు బెండ్ కాదు మోకాలు టాయిలెట్ పోలేము ఇట్లా బెండ్ అయితే భయంకరమైన నొప్పి పుండ్ అయిపోయినాయి అరిగిపోయి అయినా గానీ నేను అటువంటి మోకాళ్ళ మీదనే మోకాలు ప్రార్థన చేస్తుంది అంటే ఓ రకమైన జిడ్డు నాకు బయటకి చూపించుకొని నేను జిడ్డు ఫెలవు అని కానీ పట్టినంటే మటుకు అది ఏమైనా కానీ ఎంత నొప్పైనా కానీ మోకాలు ఉంటాను అంతే అట్లాంటి నొప్పిలో కూడా మోకాలుండి నేను ప్రార్థన చేస్తాను అన్నట్టు అంటే ఆశ గురించి నేను చెప్తాను అంది ఎటువంటి ఆశ ఉండాలి మనం అనేది మనం ఆయనని రుచి కదా శ్రమలలో కూడా ఆయనని అంటే ఆయన ఎంతగా శ్రమ అనుభవించుచి రావాలి కదా లేకపోతే విలువ ఉండదు విలువ తెలియదు క్రైస్తవ జీవితం విలువ కాబట్టిూడండి మీరు చెప్పండి ప్రతి విషయంలో ప్రతి విషయంలో మీరు సంపూన్నులు కావడం అనేది దేవుచితమా కదా మరి మీరు కావాల లేదా ప్రతి విషయంలో కదా అయితే కొంతకాలం కిందట నేను ఒక వాక్యాన్ని చూపించినప్పుడు నాకు కూడా కొంచెం డిస్టర్బ్ అయింది నేను ఈ వాక్యం దాని తర్వాత నేను రియలైజ్ కరెక్టే కదా దేవుని వాక్యము మన మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం పాటించినప్పుడే ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో ఏంటంటే యాక రాసిన చూస్తాం మీరు వింటున్నారే గాని దాన్ని పాటిస్తలేరు ఎందుకు జస్ట్ ఆ అద్దం ముందులో పడి ముఖం చూపించుకుంటున్నారు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు కానీ అద్దం ఏం చెప్తుంది ఇది అర్థం ఇది ఇది అర్థం ఇది నేను ముందులో ఇది ఏం చెప్తుంది నీ ముఖం ఎట్లుంది నీ ముఖంలో ఏం ఉన్నాయి నీలో ఏ బలంతున్నాయో చెప్తుంది కానీ దానికి అర్ధానికి రుదుకం కదా పోయి సబ్బు కడుక్కొని సబ్బుతో కడుకొని క్లీనప్ చేసుకుని సెట్ చేసుకుంటాం లైఫ్ ని సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ అంటారు కదా వాక్యం కాబట్టి ఒక చిన్న అంశం జరిగింది అక్కడ ఏంటంటే మోషే దగ్గరికి కొంతమంది వచ్చారు ఆ ఒక్క విషయం నేను మీకు చూపించి వాక్యాన్ని ముగిస్తా ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఈసారి మీరే చదవండి నేను చదువా ఈసారి మీరు చదువు వాక్యం మోసే దగ్గరికి ఐదు మంది కన్యకలు వచ్చారు ఎప్పుడన్నా విన్నారా ఇప్పుడు చూడండి సంఖ్యాకాండం ఏడవ అధ్యాయులు ఇరవై ఏడాది ఐదు మంది కన్యకలు వీళ్ళు బుద్ధి లేని కన్యకల బుద్దిగల కన్యకల అనేది నేను ఆర్గ్యూ చేసిన కొంతకాలం కిందట ఇరవై ఏడవ అధ్యాయంలో ఐదు మంది ఆడపిల్లలు వచ్చారు యవన స్త్రీలు పెళ్లిళ్ళు కాలే వాళ్ళకి ఇంకా అంటే కన్యాకల్ వీళ్ళు ఎవరంటే మనిష్య కుమార్తెలు మనిషే వంశంలో పుట్టిన వాళ్ళు మనిషే మనమరాణులు అనుకోవచ్చు అట్లా అట్లనే ఉందా చదవండి సార్ కుమారుడే మనిషేకి మనమరాళ్ళు అనుకుంటా కదా చూడండి మొదటి వర్షం అప్పుడు మొదటి వర్షం సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి కుమారుడైన అయితే కొంచెం అయితే ఇక్కడ ఏముందంటే యోసేపు కుమారుడైన మనసే వంశస్థులలో సెలోపహెద్ అనేవాడు ఒకడున్నాడు ఆయన కుమార్తెలు వచ్చారంట అయితే మనం ఇలా చదువుకుంటా పోతాం కదా మాకు ఒక క్యూరియాసిటీ ఏంటంటే సెలోపెహెద్ అంటే ఏంది ప్రతి పదానికి అర్ధం ఉంటది కదా హెలో ప్రహేదనేది నేను చూసిన స్ట్రాంగ్ నెంబర్స్ చూస్తే మీరు తెలుసు స్ట్రాంగ్ నెంబర్స్ గురించి చెప్పింది అనుకుంటా కదా మీకు మరి విశేషంగా చెప్పాలని ఎందుకు తెలుసా స్ట్రాంగ్ నంబర్స్ అంటే జేమ్స్ స్ట్రాంగ్ అనే ఒక వ్యక్తి ఉండే హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఆయన ఎవరంటే మెథరిస్ చర్చ్ పాస్టర్ అందుకు మీకు చెప్తున్నారు యుఎస్ మెథరిస్ చర్చ్ పాస్టర్ ఆయన లైఫ్ టైం డెడికేట్ చేసుకుని ప్రతి ఇంగ్లీష్ బైబిల్ హిబ్రూ బైబిల్ గ్రీక్ బైబుల్ హిబ్రూ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ గ్రీక్ ఏమో న్యూ టెస్ట్మెంట్ ప్రతి వర్డ్ దాని రూట్కి వెళ్లి దాని మీనింగ్ ఒరిజినల్ మీనింగ్ ఏదో రాసిండు ఆయన ఆయనతో ఇంక అందమందిని బట్ ఆయన లీడర్ దానికి అందుకు దాన్ని స్ట్రాంగ్ నంబర్స్ అంటారు దాన్ని కాన్ఫిడెన్స్ డిక్షనరీ లాగా కానీ ఇంట్లో ఇంట్లో ఉండదు బైబిల్లో ఉండదు అది అది సెపరేట్ అది ఇంతలా ఉంటది అది ఉంటది సార్ ఇప్పుడు అన్ని అన్ని ఓపెన్ అయిపోయితే మీనింగ్ చూడండి వాళ్ళ ఫాదర్ జస్బెండ్ సార్ మనం చదువుతాం కదా అందుకే అవి క్లియర్ గా రివీల్ అవుతున్నాయి అయితే నేను ఇందాక చూసినా అప్పుడు చూసినా మళ్ళీ సరే జ్ఞాపకానికి రావట్లేదు సెలవు అయ్యేది అంటే ఐక్యత అని పేరు కర్దం అట్లా మనం ఊరికే దేవుని యొక్క ఆత్మ ఎంత జాగ్రత్తగా పెట్టింది భద్రపరచది మనం ఆ ఎంజాయ్ చేయాలన్నట్టు వాక్యం ప్రతి దశలో మేము ఎన్నిసార్లు రుజుపరచినాం ఈ జేమ్స్ నంబర్స్ తో పరిశుధాత్మ నడిపింపు ఎట్లుంటది ఈ వాక్యంలో పర్ఫెక్ట్గా ఉంటది అన్నట్టు అసలు ఇంకా డౌట్ ఏ ఖచ్చితంగా గాడ్ ఇస్ దేర్ అన్నట్టు మనకి రుజుపరుస్తుంటదా ఇప్పుడు చూడండి ఈ సెలప్రహెద్ కుమార్తెలు అంటే ఐక్యత కలిగిన వారి కుమార్తెలు లేక ఐక్యత కలిగిన కుమార్తెలు కన్యకలు చూడండి ఇప్పుడు ఏమైంది హెసేరు కుమారుడు రఘు గిలాదు మనమడును మాఖీరు మనమడునైనా ఉండేను అతని కుమార్తెల పేర్లు మహలా నోయా హోగ్లానవి ఇవి అన్నిటికి అర్థాలున్నాయి ఆశ్చర్యంగా ఉంటాయి అర్థం లేని ఇప్పుడు అవన్నీ మీకు మీరు ట్రై చేయండి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో ఎంత పర్ఫెక్ట్ గా మీనింగ్స్ ఆ ఐదు మందిని కలిపితే బుద్ధి లేదు వీలకనేది తెలుస్తుంది కానీ వాళ్ళు చేసిన పని ఒక బుద్ధి గల పని అదొకటి మీకు చూపిస్తా అది పాయింట్ మీకు అర్థం కావలసింది వాళ్ళు చేసినది బుద్దిదే ఓ మంచి బుద్ధి పని కానీ వాళ్ళ పేర్లు మట్టుకు బుద్ధి పనిలా ఉంటాయి అర్థం అట్లా అన్నట్టు ఇప్పుడు ఏమైందో చూడండి అక్కడ వారు ప్రత్యక్షపు గుడాల య ద్వారమునద్ద మోష ఎదుటను యాజకుడైన ఎలియాజర్ ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచిండ్రు ఎంత ధైర్యం అంత మంది దగ్గర వచ్చిన వాడి కదా అంటే ఎంత బోల్డ్ గుణారా చూడండి అయితే బోల్డ్నెస్ ఎక్కడి నుంచి వస్తది సార్ వస్తే మంచిదే సార్ మా నాయన ఎంత బోల్డ్ అంటే అంత బోల్డ్ నాకు రాలేదు బోల్డ్నెస్ అసలు మా నాయన సందులకు అడుగు పెడుతుందంటే అందరు పారిపోతారు మేము చిన్నప్పుడు చూసుకోలేం కదా అడుగురే టైగర్ ఆరే అనేసి అందరు పరిగెత్తటోళ్ళు గల్లీలో యవనస్తులు అనిపిస్తా క్యాకర్ రే ఇద్దరు సెల్ అందర్ సెల్ పడో అట్లా తిట్టి పంపించాడు అందరు చర్చిలో కూడా సిట్ ఉంది చర్చిలో బ్రదర్స్ అంతా భయపడేటోళ్ళు చర్చిలో కూడా ఆయన అంతా స్ట్రిక్ట్ అన్నట్టు మనిషి ఆయన చెప్పినట్లు చేయాలంతే కరెక్ట్ ఉంటాడు అన్నట్టు మనిషి చదువుకున్నాడు బాగా అయితే ఈ స్త్రీలు యవనస్ కన్యకలు మోస దగ్గరకు వచ్చి నిలబడి మోసని సవాల్ చేస్తున్నారు అది నాకు నచ్చిన పాయింట్ ఏదనేది మీరు అర్థం చేసుకోండి ఏం అడుగుతున్నారు వాళ్ళు చూడండి అక్కడ వారు ప్రత్యక్ష పురుగు నెలకొచ్చారు కదా దాని తర్వాత సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినది మా తండ్రి అరణ్యంలో మరణమాయను చూడండి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది వాక్యం మా తండ్రి అరణ్యంలో మరణమాయను మూడవ వర్షం అతడు కొరహు సమూహంలో లేడు ఏమో వ్యతిరేకంగా వ్యతిరేకస్తుడు కదా మోసేకి కానీ అతను కొరహు సమూహంలో లేడు అని సాక్షిమిస్తున్నారు మా తండ్రి మంచోడే కానీ చనిపోండు అనగా యహోవకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపంను బట్టి మృతి పొందాను చెన్నారు చనిపోండు తండ్రి చనిపోయి అయితే ఇప్పుడు చూడండి నాలుగో వర్షంలో అతనికి కుమారులు కలగలేదు సెలవుపతికి కుమార్తెలు కలగలేదు కుమారులు కలగలేదు కుమార్తెలు తప్ప కుమారులు లేరు కుమారులు లేకుంటే ఆస్తి కదా ఇప్పుడు చూడండి ఏముందా అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత వీళ్ళు సవాల్ చేస్తున్నారు ఇప్పుడు మోషన్ అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశం నుండి మాసిపోవాలేనా మాసిపోనే మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యం మాకు దయచేయము అనేది ఇది ఇది సబవా చెప్పండి మీరు చెప్పండి సభవేనా చూడండి ఇది ఓపెన పై మీకు రజ్ ఇది సబబే కదా అంటే న్యాయమా కదా మా తండ్రి పేరు మాసిపోవనేలా కానీ కుమార్తెలతో తండ్రి పేరు నిలబడదు కదా అయినా గానీ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఎందుకు మాసిపోవాలా కొడుకులేనంత మాత్రం నా మాసుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నారు అయితే మూషేక్ సమస్య దేవుని సేవకులకి ఇట్లాంటి ప్రశ్నలు వేసినప్పుడు సమస్యలు వస్తాయి మళ్ళీ మనం ఏం చేయాల పకా ఏదో మాట్లాడద్దు సేవకులు ఇది నేను నేర్చుకున్నా ఎప్పుడు మాట్లాడద్దు అట్లా బ్రదర్ అట్లా సిస్టర్ ఇట్లా సిస్టర్ అట్లా సిస్టర్ అని చెప్తాం చెప్పొద్దు కళ్ళు మూసుకొని కలిసి ప్రార్థన చేయండి ప్రవ్వా ఈ సమస్య వీళ్ళు అడుగుతున్న ప్రశ్న నేను ఏం జవాబు ఇవ్వాల ప్రవ్వా అని ప్రార్థన చెయ్యాలన్నా ఇప్పుడే వస్తా సిస్టర్ అనే రూమ్ లోకి పోయి తలుపేసుకుని మోకాలు ప్రార్థన చేయాలనా అట్లా చెయ్యం మనం ఇన్స్టెంట్ ప్రతిదీ ఆ మూమెంట్ లాగా ఎరిపోవాలి పటాఫట్ పటాఫట్ పటాఫా మాట్లాడుతాం మోసే కూడా అట్లా చేయలేదు చూడండి అప్పుడు మోసే వారి చూడండి వారి కొరకు ఆ స్త్రీల కొరకు ఆ యవన స్త్రీల కొరకు ప్రాధం చేసింది దేవుడు మాట్లాడే దేవుడు చూడండి ఏమైనా మాట్లాడుతుంది యోహో మోసే ఇలాగే తెలివిచ్చా చూడండి యుక్తము దేవుడు ఆమోదిస్తున్నాడు మోసే తను వాళ్ళు అడిగింది కరెక్ట్ ఏం చేయాలని వారికి చెంత చేయబలేనా నేను అది ఇప్పుడు దేవుడు చెప్పింది డైరెక్ట్ గా దేవుడు చెప్తే ఏం చేయాలి మోసే సముద్రం కదా ఇవ్వాలేదా న్యాయమా లేదా అయితే నాకు ఒక ప్రాబ్లం నేను ఇది ధ్యానిస్తుంటే నాకు కన్ఫ్యూజన్ వచ్చింది మళ్ళీ నీకు వచ్చిందా లేదా వీళ్ళు కన్యాకల్లాగా ఉన్నంత వరకు వాళ్ళ ఫాదర్ నేను ఉంటది పెళ్లి అయితే బుద్ధి ఎక్కడ పోతుందో చెప్తున్నాను బుద్ది ఎందుకు పోగొట్టుకున్నారని చెప్తున్నా వాళ్ళ పేర్లకు తగినట్లు వాళ్ళు యూనిటీ ఉంది కానీ బుద్ధి లేదు అదవుతుందా ఇప్పుడు ఐదు మంది ఐదు మంది ఐదు గోత్రీకులను పెళ్లి చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళిపోతారు దేశం స్కాటర్ అయిపోతారు ఫాదర్ పేరు ఎక్కడ ఉంటే చెప్పండి నిలబెట్టిండ్రాలబెట్టలేకపోయారు దేవుడు మట్టికి ఇచ్చిండు మోసే కూడా ఆమోదిచ్చిండు దేవుడు సభ అన్నాడు ఇచ్చేసే అన్నాడు మోసే మోసే ఇచ్చేసిండు తర్వాత నిలబెట్టలేకపోయినారు నేననేది పాయింట్ అదే ఏది దేవుని దృష్టిలో న్యాయమో అది మీరు పాటిస్తే ఎందుకు మీకు సమాధానం రాదు ఎవరన్నా మీకు వచ్చి చెప్పాలన్నా ఎవరైనా జడ్జి వచ్చి చెప్పాలనా ఎవరన్నా థర్డ్ పార్టీ వచ్చి చెప్పాలన్నా చూడండి ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ వచ్చి చెప్పాలకు నాన్ క్రిస్టియన్స్ వచ్చి చెప్పాలనా మీకు అన్ని ఇక్కడే సొల్యూషన్స్ ఉన్నాయి కదా న్యాయబద్ధంగా నేను ఎప్పుడు ఈ విషయము మా గ్రూప్ చెప్తా ఉంటాను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ తో నేనే ఆడ డాడీ మనకు చాలా చిన్నగా ఉంది కదా ఇల్లు మనమేమో ఎనిమిది మంది ఇల్లు సరిపోతులేదు కదా మా ఇంటి వెనకాల జమునాని సినిమా యాక్టర్ ఉండేది ఓల్డ్ సినిమా యాక్టర్ ఆయన అపార్ట్మెంట్స్ కట్టింది అప్పుడే నైన్టీన్ సెవెంటీ లో మా ఇంటి వెనకాల అయితే ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం డెబ్బై వేలు ఉండే ఆ రోజు సెవెంటీస్ వేలు అంటే ఈ రోజు డెబ్బై లక్షలతో టెన్ టైమ్స్ మోర్ కానీ మనం ఖచ్చితంగా ఒకటి బుక్ చేసుకుందాం డాడీ అన్న నేను అంతమంది పిల్లలలో నాకుందా ఆశ తప్పేముంది చెప్పండి ఏం లేదు తప్పు కదా ఏం తప్పు అయితే మా డాడీ ఏమన్నా నేను ఒక్కనే సంపాదిస్తున్నాను మన ఇంత పెద్ద ఫ్యామిలీ మిమ్మల్ని అందరినీ నేను చదివిస్తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మిమ్మల్ని చదివిస్తా ఇక దాని తర్వాత మీకు ఇచ్చిన అర్థం అదే అనుకోండి మీ మీకు చేతనైనా కొలది మీరు కొనుక్కోండి మీరు ఎంజాయ్ చేయండి ఎవరికి చేత కాదో ఇంట్లో ఉండండి అన్నాడు అట్లనే జరిగింది ఇప్పుడు ఇద్దరు కుటుంబాలు ఉన్నాయో మా తమ్ముళ్ళు ఇద్దరు అక్కడ ఉండిపోయినాడు లాస్ట్ కూడా అసలు వెళ్ళిపోయినాడు ఏదైనా చనిపోయింది నేను బయటకు వచ్చేసిన బయటకు వచ్చిన వాళ్ళంతా అభివృద్ధికి వచ్చేసాను మీకు మీకు మీకు నేను ప్రిన్సిపల్ చెప్తున్నాను బైబుల్ ఆధారంగానే చెప్తున్నాను నేను ఏదైనా గానీ ఆ ఇంట్లో ఉన్నంత వరకు చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది మాకు విపరీతమైన కోళ్లు విపరీతమైన గుడ్లు తినడానికి ఏం కొరత లేకుండా ఇట్లనే చెట్లు విపరీతమైన చెట్లు తోటలు అట్లా ఎంత ఘనమంటే సమృద్ధిగా మునక్కాయి చెట్లు నేను పోయి కోసట సంచులు సంచులు నింపి మొత్తం గల్లంత పంచటోళ్ళు పొప్పాయి పండ్లు విపరీతంగా అంత సమృద్ధి ఉండే అవి అన్ని పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు అంత డ్రై ఒక్క చెట్టుగా అనిపిస్తుంది ఆ ఏరియాలో అన్ని కన్స్ట్రక్షన్స్ రెండు కుటుంబాలు ఉన్నాయి ఇద్దరు ఫ్లరిష్ కాలేదు తమ్ముళ్ళు ఎక్కడెసిన గొంగళక్కడ ఉన్నారు ట్వంటీ ఇయర్స్ దాటిపోయింది వాళ్ళలో ఏ ప్రాస్పెరిటీ సిమ్టమ్ ఎంచు ఏదో వస్తుంది తింటున్నారు పోతున్నారు కానీ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు సరిష్ అన్నారు మా తమ్ముడు ఆస్ట్రేలియాలో సెటిల్ ఒక పెద్ద ఇల్లుగా ఉన్నాడు ీసెంట్లీ ఒక సిక్స్ మంత్స్ క్రితం రకరకాల తోటలేషన్ అవన్నీ పండలు మంచి విపరీత ఇద్దరు పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే నాకు అర్థమే కావట్లేదు ఆస్ట్రేలియన్ భాష కదా ఆస్ట్రేలియన్ ఆజీ ఆజీ అంటారు దాన్ని ఆ భాషలో మాట్లాడుతుంది ఆ పాప అసలు నాకేమర్థం కావట్లేదు ఆ పాప ఆ పాప ఇండియాకి వస్తే ఎట్టుదో మా అవత ఎట్లా కూడా ఆజీలో మాట్లాడాల్సి మన అవుతారు పక్ ఇంటి వాళ్ళు కదా అట్లా మాట్లాడుతూ ఇంగ్లీష్ అబ్రహాము తన దేశాన్ని తన పట్టణాన్ని తన బంధుమిత్రుల అందరినీ విడిచిపెట్టి వచ్చిండి దేవుని విధానం ఏంటంటే నీకు ఆస్తులు ఉంటే ఆయన ఆశ్రయం ఎందుకు చెప్పండి నీకు ఆల్రెడీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉంటే నీకు ఇంకెందుకు ఆశీర్దం ఆల్రెడీ వచ్చిందే కదా దేవుడిని ఆశ్రదించాలంటే మటుకు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బయటికి రావాలా అది సీక్రెట్ అర్థమవుతుందా నిన్ను ఫ్లరిష్ చేలా దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలంటే అబ్రాహ్మ ప్రిన్సిపల్ పాటించారు ఎందుకంటే ఆయన మీకు తండ్రి విశ్వాసానికి జనకుడు ఆయన ఆయన చెప్పినట్లు చేసిడా అంటే చేయలేదు తెలుసు మనకు తర్వాత రియలైజ్ అయ్యింది నీ బంధుమిత్రులని విడిచిపెట్టండి నీ దేశాన్ని విడిచిపెట్టు అన్ని విడిచిపెట్టి ఆ సాధాన్ని విడిచిపెట్టి ఏం చేసింది తెలుసా తండ్రిని పెట్టుకొచ్చుకున్నాడు అన్న కొడుకుని తచ్చుకున్నాడు దాని గాడిదని తెచ్చుకున్నాడు అంతే గాడిద ఆయన తెచ్చుకుంది అక్కడి నుంచి వచ్చినాక ఆ తూర్పు ప్రాంతం ఒక ప్రాంతంలో తన తండ్రి పేరు తెరహు కదా నలభై సంవత్సరాలు లేదు నలభై సంవత్సరాలు తండ్రితో పాటు ఉంటాడు నలభై సంవత్సరాలకి అప్పటికి దేవుడు ఆయన తీసుకుంటాడు వాడన దేశంలోకి ఎందుకంటే తండ్రి ఉన్నాడు లోతున్నాడు పక్కన అయితే తండ్రి చనిపోయినంత వరకు ఫార్టీ ఇయర్స్ అక్కడ ఉన్నాడు ఫార్టీ ఇయర్ పేర్ లో ఫాదర్ చనిపోయినాక అక్కడ నుంచి సౌత్ కు వస్తాడు ని వాన దేశంలో ఇంకా అడుగు పెట్టాడు ఎందుకంటే లోతున్నాడు పక్కన దేవుడు ఏమన్నాడు నువ్వు నమ్మితే సంపూర్ణంగా ఆధారపడితేనే ఆయన ఆయన నమ్మిండు కనీ విని అరిగాని స్వరం విన్న దేవుని విధాయిత చూపించి బయటకు కానీ సంపూర్ణతలో రాలేదు తండ్రి చనిపోయేంతకు ఫార్టీ ఇయర్స్ పోయింది లోతు విడిపోయినంతరకు ఫార్టీ ఇయర్స్ పోయింది ఎయిటీ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది లైఫ్ లో బ్లెస్సింగ్స్ అయితే దేవుడు చూసిండు కొట్టలేడు కదా తన బిడ్డలని తిట్టలేడు కదా ఓపిక పడతాడు ఎంత ఓపిక పడతాడు అది వేస్ట్ అయిపోతుంది నీ లైఫ్ అంతా నీ వయసు అంతా దాటిపోతుంది అని ఓపిక పట్టే దేవుడే కానీ అరే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది అని ఎట చెప్పాల చెప్పం చూడండి లోతు అబ్రామ్ ఉన్నంత వరకు లోతును ఆశ్రయించుడు దేవుడు విపరీతంగా ఆశ్రయించాడు ఆయన ఆయనకి సమృద్ధి పశు సంపద ఈయనకి సమృద్ధి పశు సంపద ఆయనకి పనులున్నారు ఈయనకి పనులున్నారు వాళ్ళు కొట్టాడ అక్కడ ఉంది క్లియర్ గా దేవుడు కొట్టాడ పెట్టి వాళ్ళకి కొట్టాడ పెట్టిండి ఎందుకు తెలుసా కానీ ఎప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి బయటకురా ఎప్పుడైతే వాళ్ళు విడిపోయినరో అప్పుడు అక్కడ నుంచి ఎయిటీఎత్ ఇయర్ తర్వాత వాగ్లాదేశంలోకి అడుగు పెట్టి అక్కడ కూడా అన్ని డిఫికల్టీస్ ఆల్రెడీ ఫిలిస్తీన్ వచ్చి కూస్తుంటాడు ఇయర్స్ క్రితం ఆయన వచ్చింటే ఫిలిస్తీన్ రాక పెట్టాలి నేను ఒక్కొక్క చరిత్ర వెతికిన ఫిలిస్తీన్ ఎట్లా వచ్చారు అక్కడ కానీ యశ్వ గ్రంథంలో తప్ప ఎక్కడ లేదు అది వాక్యం ఫిలిస్తీన్లు ఎక్కడ నుంచి వచ్చారు అంటే క్రీట్ దీపం నుంచి వచ్చారు ఉంది అక్కడ ఇంకెక్కడ నుంచి వచ్చి కూర్చోరు అబ్రామ్ కంటే ముందు వచ్చి కూర్చోరు ఇది అబ్రామ్కి ఇవ్వబడ్డ వాగ్దానం దేశం కదా వాళ్ళు ఆయన కంటే ముందు వచ్చింది కూర్చోరంటే అబ్రామ్ చేసిన ఎయిటీ ఇయర్స్ ఢీలే వలన ఆ క్రీట్ దివీప వాసులు వచ్చారు ఎట్లా వచ్చారు కూడా నేను చూసిన చరిత్ర ఆ ద్వీపము వీళ్ళు క్రీట్ ఈ ఫిలిస్తీన్ ఆ ద్వీప వాసులు గులియా అక్కడోళ్ళు కదా ఆ సముద్రంలో పైరట్స్ వీళ్ళు ఫిలిస్తీన్లు ఎవడు వర్తకం చేయడానికి వస్తే వాళ్ళపై కొట్టలా చంపాలా వాళ్ళ వర్త వాళ్ళ వస్తువులన్నీ దొంగలించుకోవాలా పైరెట్స్ అన్నట్టు వాళ్ళు క్రీట్ ఫిలిస్తీన్ అయితే వీళ్ళు తిరుగుతా ఆ సముద్రము వాళ్ళది ఆయన ద్వీపాన్ని ముంచేసింది ఎవడుకోవాలా నియరెస్ట్ ప్లేస్ ఇకొచ్చి కూర్చున్నారు వాళ్ళు ఫినిష్డ్ ఈయనకి పక్కన బలం లాగొచ్చి కూర్చున్నారు ఈ రోజు వరకు కూడా వాళ్ళ బలమే ఈరోజు కూడా అంటే నేను మన మన జనకుడు విశ్వాసంగా జనకుడు అయిన మన తండ్రి గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడతలేను ఆయన కూడా బలహీనత మనిషి కదా మనలాగనే ఆయనకు కూడా ఉంటే వాదేత చూపించలే ఎయిటీ ఇయర్స్ ఎయిట్ ఎయిట్ ఇయర్ తర్వాతనే ఆయన విధేత స్టార్ట్ అయింది అప్పుడు ఆ విధేయత పరీక్షిపబడింది ఎన్ని పరీక్షలు పోయినాయన ండ్రెడ్ ఇయర్ లో ఆయన ప్రామిస్ నెరవేరింది అంటే నేను అనేది ఏంటంటే కొన్నిసార్లు మనం చేతి లాగా చేసుకుంటున్నామేమో బ్లెస్సింగ్స్ డిలే కావడానికి నేను ప్రిన్సిపల్ నేర్చుకుని నా లైఫ్లో రెండు మేజర్ ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నా రెండు మేజర్ ఆపర్చునిటీస్ నేను చేసిన మిస్టేక్ వాళ్ళ సరే అది మీకు ఏంది మిస్టేక్స్ అనేది బికాస్ ఆఫ్ దాట్ ఈరోజు నేను బట్ దేవుడైతే ఆచరించండి అన్ని విషయాలలో బహుశా ఇంకా సమృద్ధిగా నన్ను ఆ మిస్టేక్స్ నేను చేయకునింటే ఆయన ఇప్పటికి చెప్తాంట అందరికి యంగ్స్టర్స్ మిస్టేక్ చేయదు తరుముతుంట నేను తరుముతుంటా పరిగెత్తిస్తుంటాను పాప యుఎస్ పోవడం నాకు ఇష్టం లేదు ఇక్కడేమింటే బాగా చదువుకుంటది కదా కళ్ళ కదా మా ఫాదర్ అదేనాడరీ మీరందరూ ఇదే ఇంట్లో ఉండండి ఉన్నంత కాలం ఇక్కడే ఉండండి అంటే కాదు దైవికమైన విధానం కాదు ఎంత మంది ఇంట్లో చిన్న ఇంట్లో ఎనిమిది మంది బయటికి పోకపోతే ఆ బ్లెస్సింగ్స్ ఉండవు అంటే అర్థం ఏంటంటే నేను అనేది ఆయన మీద టోటల్ డిపెండెన్స్ అప్పుడే వస్తుంది నువ్వు బయటకు వస్తేనే వస్తుంది లేకపోతే ఏంటంటే పొద్దున్నేస్తే పక్కింటాడరే మా నాయ మన చుట్టమే కదా రేపు పోయినా పని చేసుకురారా రేపు పోయినా ఈ పని చేసుకురారా వాళ్ళ మీద మనం దేవుని మీద సమస్య వస్తే ఏ సమస్య వచ్చినా వాణ్ణి పిలుచుకో వీని పిలుచుకో వానికి ఫోన్ చేయి వీని ఫోన్ చేయి మనుషులనే ఆశ్రయిస్తాం కానీ యహోని ఆశ్రయించాం మనం ఆ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలి పెట్టి చిన్నదానికి కూడా ఆయన మీద ఆధారపడం నేర్చుకున్నప్పుడే పెద్దవాటి కూడా ఆయన మీద ఆధారపడతావు లేకపోతే ఏమైందంటే చిన్న మాటల్లో ఆధారపడినప్పుడు పెద్ద అప్పుడే గుర్తుకొస్తున్నాడు దేవుడు అప్పుడు పోయి మోకాళ్ళ మీద ఉంటే ఆ ఎడవంగుతాయి వంగ ఎందుకంటే దానికి హ్యాబిటే నువ్వు చేయలేదు నీ బాడీకి నువ్వు ట్రైన్ చేయలేదు నువ్వు నీ ప్రార్థన జీవితం ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చెప్పిన అనుకుంటా ప్రార్థన జీవితంలో ఎటువంటి పవర్ ఉంటది అనుభవ పూర్వకంగా నేను చెప్తున్నాను నేను మినిమం సిక్స్ అవర్స్ ఫ్రీయర్ అవునా చేయగలరా మోకాళ్ళ మీద చెప్పండి దేర్ ఆర్ మెనీ పీపుల్ హు డస్ ఎంతో నేను ఏదో స్పెషల్గా చెప్తలేను వాళ్ళ గురించి బట్ నేను చెప్తున్నా చెయ్యొచ్చు ట్రైనింగ్ దీ బాడీ వాడు అథ్లెట్స్ ఉంటారు కదా స్పోర్ట్స్ మెన్ పొద్దున వరకు ప్రాక్టీస్ చేస్తారు క్రికెట్ సచిన్ టెండూల్కర్ అంటే పదహారు గంటలు చేస్తాడు ప్రాక్టీస్ వాడు వరల్డ్ బెస్ట్ ప్లేయర్ కాకముందు పదహారు గంటలు ప్రాక్టీస్ చేస్తు సచిన్ టెండూల్కర్ వాడు మోర్డౌన్ అవసరండి వాడు స్పోర్ట్స్ సాకర్ ప్లేయర్ వాడు సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ దుకుంటా పెట్టాడు అంటే అంటే చెప్తున్నాం బ్రదర్ కూడా ఇప్పుడు సిక్స్టీన్ అవర్స్ పనిచేస్తున్నాం మార్నింగ్ ఫైవ్ నుంచి మొదలుకొని ఇంటి పెట్టేటప్పటికి పది పదకొండు పన్నెండు కూడా ఎత్తుంది సార్ అన్ని పనులు ముగించుకొని సేవ ముగించుకొని అక్కడిక్కడ ప్రేర్లు కొన్ని సార్ ఇద్దరు రెండు కుటుంబాలు దర్శిస్తాం అన్ని ముగించుకునేటన్ అవర్స్ అవుతుంది పండుకుంటున్నాం లేస్తున్నాం పోతున్నాం అన్ని చేస్తున్నావు కార్యాలు చేయాలా ప్రార్థన చాలా ఇంపార్టెంట్ నువ్వు ఏం చేసినా కదా సిక్స్ అవర్స్ మినిమం నువ్వు చేస్తే సార్ చెప్పమంట్రా అంటే ఎందుకు అంటే పాసిబిలిటీస్ చెప్తున్నా నువ్వు చేయగలవు నీకు అవకాశం ఉంది స్థలం ఉంది స్థలం లేని వాళ్ళు తాపత్రపడుతున్నారు అవకాశం ఉంటే ప్రార్థన చేసినాం అన్ని ఉండి కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం నేను చెప్తున్నా మీరు సిక్స్ అవర్స్ నాన్ స్టాప్ ప్రేయర్ చేస్తే యూ కెన్ హియర్ ద వాయిస్ యూ కెన్ సి ద ఏంజల్స్ దూతలు మీ కళ్ళలా కనిపిస్తారు మీ చుట్టూ ఎగురుతా ఉంటాయి దూతలు శబ్దాలు వినిపిస్తాయి మీకు మీరు అనుకుంటున్నారు దూతలు కేవలం రెక్కలు ఎగురుతాయి అనుకుంటున్నారు రకరకాల దూతలున్నారు బైబుల్లో మీరు చూసినా లేదో అన్ని దూతలకు రెక్కలు ఉండవు దూతలు రకరకాల రూపకంలో వస్తారు మనం ఆది కాణాలు చూస్తాం దేవుడు ఆదహమ్ ని దర్శించడానికి ఎప్పుడు వచ్చింది చెప్పండి చల్లగా ఉండే ఇన్ ద కూల్ ఆఫ్ ద డే నుంచి ఇంగ్లీష్ లో ఇన్ ద కూల్ ఆఫ్ ద డే అంటే చెప్పండి ఎందుకు చల్లగా ఉన్నప్పుడే రావాలా దేవుడు అంతేనా చూడండి ఆయన సృష్టికరత కదా ఆయన ఉత్తాస్తే ఏమని అర్థం ఉందా ఆయన ఎదుట దూతలు రావాలా కదా ఆయన ఎదుట ఎప్పుడు దూతలు పోవాలా ఆయన దూతలు మార్గం సారథం చేసినా కానీ ఈయన రావాలా అది ఆయన సృష్టికి రాజు కదా సో ఏంజల్స్ మూవ్ అయినప్పుడు నేను చెప్తున్నా ఆ వాతావరణాన్ని మొత్తం కూలి చేసి పడేస్తారు వాళ్ళు ఈయన రావాల రాజు సార్వభౌముడు సృష్టికి సావరిన్ కింగ్ ఆయన రావాలంటే ఎన్వైరాన్మెంట్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ కావాలా అందుకే నేను ఎక్కువ వర్షం చేపిస్తా వాక్యానికి ముందు మొత్తం ట్రాన్స్ఫార్మ్ కావాలా వాతావరణం అంతా ట్రాన్స్ఫార్మ్ అయినాక ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఆ దిస్ ఇస్ ద టైం నేను వాక్యం స్టార్ట్ చేయాల దిస్ ఇస్ ద టైం పీపుల్ విలేజ్ నాకు తెలుసు ఎవరు నిద్రబోడు ఆ టైంలో ఎవరు నిద్రబోడు నాకు తెలుసు నిద్రకోలే మీరు రెండు గంటలు నాకు తెలుగు లేదు రెండు గంటల కానీ వాక్యం స్టార్ట్ అయినప్పుడు ఎవరు నిద్రబోడు ఇప్పుడు కానీ నాకు అనుభవం ట్వంటీ ఇయర్స్ నుంచి నేను చెప్తాను ఇదే అనుభవం అది నువ్వు గ్రహించాలా దేవుడు వస్తున్నాడు తెలిసిపోతుంది నాకు ఈ టైమ్ హోలీ స్పిరిట్ అనయింటింగ్ అయితే తెలిసిపోతుంది ఎస్ వచ్చేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడు అది నువ్వు గ్రహించగలిగినప్పుడు ఎస్ ఈ దేర్ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయ ఆయన ప్రదర్శిస్తే ఢీమన్స్ ఉంటాయా చెప్పండి ఉండాలే అందుకు వర్షపు ఎక్కువ ప్రాధాన్యత బైబుల్లో నేను కలర్ చెప్తున్నాను మా ఓల్డ్ హౌస్ నేను పుట్టి స్థలంలో చెప్తున్నా గంటలు గంటలు ప్రార్థనలు పాటలు జరిగాడు మా మదర్ ఎక్కువ అందరు ప్రార్థన చేసేది ఇంటికి వచ్చిన ఓ ఎంత మంది దయాలు పడిపోయాడు మంచి స్వస్థత వచ్చేది మా యంగెస్ట్ బ్రదర్ హీలింగ్ గిఫ్ట్స్ పవర్ఫుల్ గిఫ్ట్స్ ఉండే ఎటువంటి రోగులు వచ్చి ప్రార్థన చేస్తే హీల్ అయిపోయి వెళ్ళి పెట్టాలి క్రౌడ్ ఇంటి ముందు నేను అప్పుడు అది సెన్స్ చేయగలిగిన ఆయన ప్రజెన్స్ వర్షిప్ చేసినప్పుడు దేవుడు దిగొస్తున్నాడు ఈ ప్రాంతానికి ఎందుకంటే స్థుతుల మీద సింహాసన వాక్యం మన ఆయన ఇప్పుడు ఈ ప్రాంతానికి రావాలంటే మీరేం చెయ్యాలా మీరేం చేయాలా ప్రిపేర్ చేస్తుంటారు మార్గం చేసేది దూతల పని ఇన్ ద కూల్ ఆఫ్ ద డే అంటే ఆ టైంలో అప్పుడే వస్తారు దేవుడు ఎప్పుడు దూతలకు చేస్తారు పోయింగ్ దేర్నావు ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు మేడం అప్పుడు దూతలు ఏం చేయాలా రాజు బహుపరా అంటారు కదా రాజు వస్తున్నాడు బహుపరా అని అందరు పర్పులేస్తారు ఏప్రోగి పర్పుల్ పరిచారు కదా ఎరుసలేకి అట్లా రాజు వస్తున్నాడు మన దేవుడు వస్తున్నాడు అంటే మొత్తం కూల్ అయిపోలే వాతావరణం అప్పుడు ఆయన వచ్చినాక అప్పుడు వచ్చి సంభాషించుటాడు అంతకు ముందు రాకపెట్టాడు ఎక్కడ మీకు కనిపించదు మోసే హోరేపు పర్వతం ఎక్కినప్పుడు మండి చిన్న పొద దూత ఉండాలి పొదలో దూత వచ్చినాకనే అప్పుడు స్వరం స్టార్ట్ అయింది అంతరు రాలే దేవుడు స్వరం ఇమ్మడు మాట్లాడలేదు దేవుడు మండు చిన్న పొద దూత వచ్చినాక ఆ మండు పొద మండుతలేదు బెండు కావట్లేదు యాక్చువల్గా అయితే కాలిపోతున్న పొద బెండు కావాలి కదా కొమ్మలు బెండు కావట్లేదు స్ట్రైట్ గా ఉన్నాయి అవి పొద మండుతుంది ఆ కంచి స్వరం వినిపించింది అంటే నువ్వు దేవుని స్వరాన్ని వినాలంటే ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఏంజిల్స్ కూడా రావాలా ఏంజిల్స్ ఎప్పుడు రావాలా ఆయన ఎక్కడ పోతే అక్కడ రావాలి ఏంజిల్స్ ఆయన రావాలనుకుంటే ఏంజిల్స్ వస్తారు అది వినం ప్రిన్సిపల్ పౌలు కూడా అంతే కదా పౌలి సీలర్లు జలకాల వేయబడ్డప్పుడు ఏంజిల్స్ వచ్చినప్పుడు అది రిలీజ్ అయినాయి లేకుంటే ఎట్లా విరుగుతాయి చెప్పండి అవి చే వాటి అంత విరగలేవు కదా ఏంజిల్స్ వచ్చినప్పుడు ఏమేంటి అవన్నీ పగిలిపోయినాయి పునాదులతో పాటు భూకంపం జరిగింది అప్పుడు పీస్ఫుల్ గా బయట అది ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకుని మన లైఫ్ లో ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయొద్దు నేను ప్రయాసపడుతున్నాను వాటి గురించి ఎక్స్పీరియన్స్ కూడా నేనే కాదు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ పొందాలని నేను అవన్నీ రిలీజ్ చేస్తున్నా నా దగ్గర నేను ఎందుకు రహస్యంగా పెట్టుకోవాలి నేను నేను పెట్టుకోనవి అన్ని రిలీజ్ చేస్తాను ఎంతమంది పాటిస్తారు అది డిఫరెంట్ ఇష్యూ బట్ ప్రతి పాటించాలనేది నా తపన అందుకొరికి నేను ఎఫరాగా ప్రార్థన చేస్తున్నా అర్థమవుతుందా ఇవన్నీ మీ జీవితంలో రిలీజ్ కావాలా మీరు వాటిని పాటించాలా రెస్టారేషన్ స్టార్ట్ కావాలా దాని తర్వాత రివైవలిజం స్టార్ట్ కావాలా మళ్ళా ఆ స్థితికి మీరు పోవాలా ఒకప్పుడున్న స్థితి ఎట్లాండే దానికి టెన్ టైమ్స్ మోర్ మీ స్థితి రావాలా వాట్ హ్యాపన్ టు దిస్ పీపుల్ అని ప్రతి ఒక్కరు సాక్షి సంథింగ్ హ్యాపన్ టు దిస్ పీపుల్ ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి చాలా పెద్దవాడు క్రిస్టియన్స్ అంటే బహు కోపమైనవి నాకు బాస అయిండ్ దురదృష్టమో అదృష్టమో నాకు బాస అయిండ్ నేను క్రిషన్ ఆంజల్స్ అందరు నన్ను ఫ్రాన్సీస్ అని పిలుస్తారు ఇప్పుడేమో చంద్రశేఖర్ అని పిలుస్తారు అప్పుడు ఫ్రాన్సిస్ అని పిలుస్తోళ్ళు ఆ ఉద్యోగంలో ఎందుకంటే నా ఫాదర్ పేరు ఫ్రాన్సిస్ సర్ నేమ్ ఫ్రాన్సిస్ కాబట్టి ఫ్రాన్సిస్ అని పిలుస్తాను ఈయనకేమో మంట అయితే విశ్వరీతంగా వర్క్ క్రియేట్ చేసినాడు నాకు టూ మచ్ వర్క్ టూ మచ్ వర్క్ క్రియేట్ నెత్తి మీద నేను అన్ని చేసేది వర్క్ ఏది సంగతి ఏది గొనిగేదు అన్ని చేసిన అయితే నాకు ఒక సీక్రెట్ బయలుపరచబడింది తెలుసా టూ మచ్ వర్క్ చేసేవాడికి ఏం లాభం అనేది సీక్రెట్ అప్పుడు రిలీజ్ అయింది నాకేం తెలుసా వాడు పిచ్చాడు అనుకుంటున్నాడు వీడు పిచ్చోడు వీడి మీద నేను ఎక్కువ వర్క్ వాడే పిచ్చోడు ఎందుకో తెలుసా షార్ట్ టైంలో నాకు ఎక్కువ పని నేర్పిడు ఈ రోజు ఆ పని వల్ల నేను ప్రాస్పెరస్ అయినా అత ఎంత మంది చెప్పండి పని పని తప్పించుకునేటల్లే ఉన్నారు కానీ క్రైస్తవలలో తొమ్మిది పొద్దు గంటల తొమ్మిది బావు నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు చేసిన పన్ను నేను ఆరు సంవత్సరాలు చేసిన ఆయన అయితే ఆయన చివరికి ఏమన్నా తెలుసా అందరి ముందు అది నేను మీకు చెప్పాలా జీసస్ ఈజ్ విత్ ఎప్పుడు చెప్పలేదు జీసస్ ఈజ్ విత్ హిమ్ అన్నాడు వెరీ రీసెంట్లీ మహాంట్ ఒక రెండు సంవత్సరాల క్రితం నిజామాబాద్ లో ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ నా గురించి చెప్తున్నాడు సాక్ష్యం ఓ ఆయన నా ఆసారా ర్ఫెక్ట్ క్రిస్టియన్ అని చెప్పిండు సాక్ష్యం ఒక ఆర్ఎస్ఎస్ లీడరు నీ గురించి సాక్ష్యం ఇస్తుందంటే ను ఎంతగా ప్రయాసపడితే అట్లా ఇస్తాడు ఎంతగా నువ్వు ఆయన వెలుగుని ప్రకటిస్తే వింటాడు నువ్వు ఉత్తంగా సువార్త చెప్తలేవు నువ్వు పాటిస్తున్నావు నాన్ క్రిస్టియన్స్ ఎవరికి వస్తే నేను సువార్త చెప్పను నా ప్రవర్తన ద్వారా వానికి వాక్యాన్ని ప్రకటిస్తా ఉంటావు యోగ్యత లేకున్నా సాయం చేసి పంపిస్తా ఉంటాను అందుకు వాళ్ళు జీసస్ ఈస్ విత్ హిమ్ క్రిస్టియన్ సాక్ష్యారు ఎవరు మహిమ పొంది చెప్పండి జీసస్ ఈస్ విత్ అంటే ఎవరికి మహిమ చెప్పండి నాకాశించే ఉండొచ్చు కదా నేను అనేది కూడా అదే నీ నుంచి వెలుగు ప్రకటన ఇంకేమో ఉంటుంది బ్రదర్ ఎందుకంటే ఇది ఇది ఆత్మీయ ప్రపంచం మనం అనుకుంటున్నాం ఇది శారీరకంగా ఉందని కానీ ఇక్కడ ఎంతమంది దూరం ఉన్నారో తెలుసు ఎన్ని డీమన్స్ ఎవరు తెలుసు ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తే తెలుస్తుంది ఆత్మీ అవును ఆ అనుభవంలోనికి మనం పోవాలంటే నేను చెప్తున్నాను సిక్స్ అవర్స్ మినిమం మీరు ప్రేయర్ చేస్తే అలవాటు అంటే హ్యాబిట్ సిక్స్ అవర్ తర్వాత మీరు చేస్తే ఏమైతుందో తెలుసా సెవెంత అవర్ ఎయిత్ అవర్ ఒక రోజు హాలిడే రోజు కూర్చోండి కష్టమే ప్రాక్టీస్ నేనైనది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటాం కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు అట్లా ప్రార్థన చేసి చూడండి చెప్తున్నా సింహాసనాలు దిగి వస్తాయి పైనుంచి మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అసలు మీ ఇంట్లో నవ్వా అనిపిస్తుంది ఇదేంటి ఇది హెవ నా అనిపిస్తుంది నువ్వు కన్ను తెరవ్ అంటే అంటే నేననేది ఏంటంటే సరే కొన్ని బలహీనతలు ఉంటాయి నేను ఇందాక చూపించిన బలహీనతను కూడా ఛేదించుకోవచ్చు అంటే ఆయనకి సమస్య సాధ్యం నువ్వు అనుకోవచ్చు నాకు ఎందుకుంది నాకు ఈ బలహీనత కాదు నీ బలహీనతలే నీకు బలం నీ బలహీనతలోనే నీకు బలం ఎందుకంటే వాడు నీకు ఇది బలహీనత కాదు ఇది బలం అంటావు బలహీనత నీకు బలం ఇస్తుంది లేకపోతే ఆయన అవసరం లేదు కదా నీకు బలహీనత ఉంటేనే ఆయన బలం నీకు వస్తుంది అన్నట్టు అది పాయింట్ అక్కడ అప్పుడు బలవంతి బలహీన బలవంతలం అనుకోవాలనుంది వాక్యం కాబట్టి ఇట్స్ పాసిబుల్ నేనంటేంటంటే ఇట్స్ పాసిబుల్ ఒక గంట సేపు ముందు కూర్చుంటాం ఒక గంట సేపు ప్రార్థన చేయాల చేయగలం దాని ముందు కూర్చుంటే పోదు నువ్వు దేవుని తండ్రిలో కూర్చుంటాం అంతే తేడా ఒక రెండు గంటల సేపు వాట్సాప్ ఇవన్నీ చూసుకుంటా కదా ఇంక రెండు సేపు ప్రాంతం తీసుకోవచ్చు త్రీ అవర్స్ అయిందా నేనన్నిటి ఏంటంటే ఎనిథింగ్ ఈజ్ పాసిబుల్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆల్ ఇంపాసిబుల్టీస్ కదా ఆయనకు సమస్తం సాధ్యమనుంది వాక్యం నీకు ఇంట్రెస్ట్ ఉండాలంటే నీకు విలింగ్నెస్ ఉండాలంటే నువ్వు ఒక స్టెప్ తీసుకెళ్తే ఆయన పది స్టెప్ లాక్కాడు ముందుకు అది నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే పరిగెత్తి అందుకే దావేదరాజు చివరికి నేను వాక్యాన్ని ముగిస్తాను నీటి వాగ్ల కొరకు దుప్పి ఆశించి పరిగెత్తినట్లు నీ కొరకు నా ప్రాణం అట్లా ఆశపడుతుంది అన్నట్టు దాని అర్థం ఏం చెప్పండి నీ దానికి వాటర్ సెంట్ ఆఫ్ వాటర్ అంటాను యోబు యోబు గ్రంథం ఫస్ట్ టైం విన్నాను సెంట్ ఆఫ్ వాటర్ ఎంత దూరం కూడా ఎండాకాలం ఈ వర్షం ఈ వాటర్ వాసన తగిలితే ఆ జీవి పరిగెత్తుంది అంటే ఎక్కడ ఎక్కడ ఎక్కడో ఆ దొరికినప్పుడు దానికి ఎక్కడ తృప్తి కదా ఆ నీళ్ళు ప్రిన్సిపల్ ఇదే ఆయన దొరికి అంత వరకు నువ్వు పరిగెత్తి పట్టుకోగలవా ఏ స్టోని నేను ఈ సవాల్ చేస్తా యూ మస్ట్ బి గాడ్ చేజర్స్ అండ్ గాడ్ క్యాచర్స్ ఆయన పరిగెత్తు నువ్వు మనుషులు అంటే మనం ఈ లోకల్లో దేని కొరకు పరిగెత్తున్నాం మనం కాదు చేయండి గాడ్ ఆయన వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే నేను చూపించిన పరమగీతంలో చూపించానా పరమ గీతంలో చూపించిన ఆయన శూన్యమే వాళ్ళు ఇంటి దొరికి తలుపు కొడుతున్నాడు కదా నా ప్రియుడు తలుపు కొడుతున్నా నేను లేస్తలేను నిద్ర ఉన్నాను మంచిగా పండుకున్నాను ఇప్పుడే బట్టలన్నీ విడిచిపెట్టేసాను అలంకరణ అంతా తీసేసాను గాఢ నిద్ర ఆయన కొట్టి కొట్టి కొట్టి కొట్టి వెళ్ళిపోయి అప్పుడు వెళ్ళిపోయినాక లేసి బయటికి పోతే ఎక్కడ కనిపిస్తాడు నా ప్రియుడు బుధిరని కన్యక ఏం లాభం అంతవరకు తయారయ్యి అప్పుడే అన్ని వస్త్రాలన్నీ తీసేస్తే అంత వరకు జాగ్రత్తగా ఉన్నావు పరిశుభ్రంగా ప్రార్థనలున్నావు ఆయన వచ్చటైకి పోతే తలుపు కొడుతున్నావు నువ్వు లేని నిద్ర మొత్తలో ఉన్నావు బుద్ధిలేని కన్యకంటే నిద్ర మొత్తం కలిగింది ఆయన వచ్చి వెళ్ళిపోయాడు తలుపు కొట్టి ఆయన అప్పుడు బయటకు వచ్చింది తలుపు తెచ్చి బయటకు వస్తే ఎక్కడున్నాడు పోయి వెతుకుతుంది వాణ్ణి వీడిని అడుగుతుంది దెబ్బలు తిన్నది కొట్టిండ్రయమే అక్కడ క్రైస్తవ జీవితం ఎన్ టైమ్స్ అట్లా ఉంటుంది ప్రభు బయలుపరిచిండు బుద్దిలేని కన్యకలందరూ దెబ్బలు తింటారు గాయలపడి హత సాక్షలు ఇచ్చి వస్తారు అప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు సెలవు పెద్ద కుమార్తెలు కూడా అంతే కదా స్వాస్థ్యం పొందుకున్నారు కానీ దాన్ని కాపాడుకోలేకపోయింది అది నేను పాయింట్ మీకు చెప్పాడు ఎవడు ఇచ్చండి స్వాస్థ్యం మూసే ఇచ్చండి స్వాస్థ్యం కానీ దాన్ని కాపాడుకోలేకపోయింది పెళ్లి చేసుకుని దేశమంతా స్కాటర్ అవుతున్నారు బుద్ధి ఉందా బుద్ధి కాబట్టి ఈ ప్రిన్సిపల్ జ్ఞాపకం చేసుకోండి ఆయన సింహాసనము మీ మీ సన్నిధిలోకి దిగొస్తే దూత ఆయన ఎక్కడుంటే అక్కడ దూతలుంటారు కదా దూతలంతా మీ ఇంట్లో ఎగురుతా ఉంటారు ఇంకా ఊహించుకోండి ఇక్కడ ఆయన అగ్ని దగ్గదగ మెరుస్తా ఉంటే ఏ దుష్ట శక్తులు పనిచేస్తే ఇక్కడేం పనిచేయ అందుకు ప్రార్థనలు ఆపద్దు కుటుంబాలలో కొన్ని నేను రాజమ్మ ఒక సేవకాలు ఉండే కొన్ని సంవత్సరాల క్రితం ఎందుకు జ్ఞాపకానికి ఎక్కడ ఉండేది అంటే లక్డి పూల్ బ్రిడ్జ్ దిగుతుంటే బ్రిడ్జ్ కింద సందు ఉండేది ఆ సందులో ఆయన ఉండేది ఆమెలింగ్ గిఫ్ట్స్ ఉంటే ఓ కుప్పలు కుప్పలు మనుషులు పోయి ప్రార్థన చేస్తారు ఆమెకి ఒక కొడుకు కూతురు ఉండే దూర బంధువు మాకు అయితే నేను కూడా అప్పుడప్పుడు ఎప్పుడో పోయిట్టుంది కాలేజ్ డేస్ లో అయితే మేము చనిపోయింది చనిపోయినాక ఆ మా మమ్మీ ఎందుకు అప్పుడు బతికుండే ఒకసారి పోయి చూసి రా వాళ్ళు ఇట్లెట్ ఉన్నారు అంటే నీ ఆఫీస్ కి దగ్గర కదంటే పోయినా వాళ్ళి పోయి చూస్తే మొత్తం చీకటిగా ఉంది కంప్లీట్ చీకటి డార్క్గా ఉంది తలుపు కొట్టిన చీకటి ఫ్రంట్ రూమ్ అంతా చీకటి ఉంది లోపల ఎక్కడ ఉన్నారు పిల్లలు కొడుకు హలో బ్రదర్ నేను నా పేరు సో ఎండ్ సో ఇట్లా మా మమ్మీ పేరు సో ఎండ్ సో ఆ రండి రండి రన్ కూర్చోబెట్టిన అంత చీకటి ఉంది అప్పుడు నాకు అనిపించింది ఆయన చనిపోయినాక ప్రేయర్ బంద్ అయిపోయినాయి ఇక్కడ దేవుడు రావడం బంద్ ఆయన వస్తాడు ప్రతిరోజు వస్తాడు నువ్వు ప్రార్థన చేస్తుంటే అక్కడ వస్తాడు అక్కడికి దూతలందరూ వచ్చేస్తారు అక్కడ వెలుగుంటది ఎప్పటికైతే ప్రేయర్ బంద్ ఆ రోజు వస్తాడు అదే లేదు నెక్స్ట్ డే వస్తాడు ప్రేయర్ లేదు ఇంకో దేవుడు ప్రయో చలో వేస్ట్ పోయి అట్లా క్రైస్తవ కుటుంబాలు తయారైన రోజు ఒకప్పుడు ప్రేయర్ ఫోల్గొన్న క్రైస్తవ కుటుంబాలు ఈరోజు లేవు మా ఫ్యామిలీ ఎగ్జాంపుల్ మా మేము పుట్టి పెరిగిన స్థలం గురించి చెప్తాను ఎప్పుడు ప్రేయర్లు ఉండేది ఎంతో వచ్చి స్వచ్ఛతలు పొందేటోళ్ళు ఈ రోజు డ్రై ప్లేస్ అయిపోయింది మా ఎప్పుడైనా పోయినప్పుడు నేను ఒక్కండి ఒంటరి కూర్చొని ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాను ఏడుపు వస్తున్నాడు ప్రొవ్వాడు ఈ ఇంట్లో ఎంతో ప్రార్థనలు చేసేటోళ్లు ఎప్పుడు పాటలుండేడు ఎంత మంది వచ్చి స్వచ్ఛతలు అద్భుతాలు జీవితాలు చూసుకున్నారు ప్రొవ్వా ఈ రోజు ఎంత డ్రై అయిపోయింది పవన్ ఏం చేస్తాం చెప్పండి ఏం చేస్తాం ఏం చేస్తాం నేనున్నంత కాలం నేను నడిపించిన నేను అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినాక ఇంకోటి నడిపియాలి లాస్ట్ రోడ్ అంటే వాళ్ళ ఆశ సెటిల్ అయిపోయింది తక్కిన ఇద్దరు తమ్ముళ్ళకి అంతగా మళ్ళా వాళ్ళు సేవ ఆశ ఉంది కానీ చేస్తలేదు బాధ అనిపిస్తారు చాలా దుఃఖం అనిపిస్తారే ఒకప్పుడు ఎంత వెలుగుండే ఆ ఇప్పుడు పోతే అంత వాసన వస్తుంటుంది ఆ చాలా బాధ అనిపిస్తారు నాకు దుఃఖం ఇట్లా ఉప్పొంగు కూడా వస్తుంటది నాకైతే ఎందుకంటే నేను అన్ని పర్లోకపు దర్శనాలు బాషలవరము పరిశుధాత్మ అభిషేకం అన్ని ఆ ఇంట్లో పొందుకున్నాను నేను నాకు ఆ అనుభవం నాకు నేను వర్షం వాక్యం చెప్తున్నప్పుడు ఎంత మంది ఆ ఇంటికి ఈరోజు లేదు మొత్తం డ్రై మొత్తం డెడ్ దేవుని సన్నిధి లేదు ఆరు పోయి నేను ప్రార్థన చేస్తుంది బాధ అనిపిస్తుంటుంది నాకు ఎక్కడ నీ కానీ అది శారీరకమైంది కదా ఆ ఇంటి గురించి ఆలోచించడం దేవుడి ఇంకొక పిలుపు దాన్ని చూసుకో అందుకు పరిగెత్తుతున్నాను రకరకాల ప్రాంతాలలో రకరకాల ప్లేసెస్ కి కాంప్రమైజ్ కాకుండా కొన్నిసారి లీవ్ దొరకదు లీవ్ దొరకకుంటే లాస్ట్ చేయలేదాం అనుకుంటా ఏదో రూపాయలు లీవ్ దొరకది ప్రివిల లీవ్స్ ఉన్నాయి నూట ఇరవై ప్రివైలేజ్ లీవ్స్ ఉన్నాయి అది ఓన్లీ రిటైర్మెంట్ తర్వాత ఇస్తారట డబ్బులు మనీ ఫస్ట్ టైం ప్రివలేజ్ బ్రేక్ చేసిపోయినా ఏం లీవ్లు అయిపోయాయి అన్ని సేవకు పోదామంటే లీవ్ పెట్టుకొని పోవాలా సేవకి ఇంకే అన్యాయంగా పోవద్దు సేవకి దొంగగా పోవద్దు సేవ లీవ్ పక్కా లీవ్ అప్లై చేసే పోవాలి పేపర్ మీద సంక్షేమండి ఇక్కడ కనీసం వాడికి ఒక్క అవకాశం ఇవ్వకుండా న్యాయబద్ధంగా ప్రివిలేజ్ లీవ్స్ మూడు ఫస్ట్ టైం బ్రేక్ చేసిన రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బా బ్రేక్ చేసి పోయిన నేను మళ్ళీ తొమ్మిది లీవ్స్ యాడ్ అయిన సరే వాటికి నేనేమంత ప్రాధాన్యత లేదు ఆయన ఇచ్చేదేవుడు తప్పక ఇస్తాడు నువ్వు ఏం చేస్తున్నా అనేది ముఖ్యమైన నీవు పోవడం వల్ల ఎంతో మంది కొన్ని వందల మంది వారి పాపాలు ఒప్పుకుంటున్నారు అక్కడ కొన్ని వందల మంది వాళ్ళ నోటి ద్వారా పాపాలు ఒప్పిస్తున్నాం ఫస్ట్ టైం ఏ పాస్టర్లు పోని ఏ సేవకులు పోని ప్రాంతాలకు పోయి పాపాలు ఒప్పిపిస్తుంటే ఎట్లా భరిస్తే చెప్పండి చీకటి శక్తులు అక్కడ అరే నువ్వు ఒప్పుడు వచ్చినావు మేము ఎంతో కలవనిచ్చున్నాం కానీ వాడు మమ్మల్ని ముట్టలేడు ఎందుకు అగ్ని మా అగ్ని ఉంటుంది వాడు ముట్టలేడు మమ్మల్ని కానీ అక్కడ మరి ఈ ప్రజలకి ఎవ్వరు చెప్పకపోతే వీళ్ళు నరకం పోతారు ఎవరు పోలేడు అక్క వాళ్ళ దగ్గరికి వెరీ ఎక్స్పెన్సివ్ ట్రిప్ మేము ప్రతి ట్రిప్పు అట్లీస్ట్ ఒక హాఫ్ లాక్ మినిమం ఖర్చు అయితే పోతున్నాము దేవుడు సాయం చేస్తున్నాడు డబ్బులు సహాయపడుతున్నాము కొన్ని బిజినెస్ మ్యాన్ సపోర్ట్ చేస్తున్నారు దేవుడు ఆ బిజినెస్ ఆశ్రయించండి విపరీతంగా ఆర్డర్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద కార్లు కొనిస్తున్నాడు ఆ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు సేవలో ఖర్చు పెట్టినందుకు దేవుడు అలా ఆశ్రయించండి అట్లా మనల్ని అందరినీ ఆశ్రయించండి సమృద్ధిగా ఆశ్రయించండి చూడండి ఆయన అద్భుతాలని రుచి చూడడం నేర్చుకోవాలా మనం దాన్ని స్టాప్ చెయ్యొద్దు నెవర్ ఎండింగ్ అది నెవర్ ఎండింగ్ ఉండాలి అది యోసేపు జీవితాలు ఎప్పుడు ఎండ్ తెలుసా మీకు ఆశీర్వాదాలు చెప్పండి ఎప్పుడు ఆయనకి దర్శనాలు బంద్ అయితేనే తెలుసా మీకు వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా ఇంకా యోసేపు బాగా కలలుగా అన్నాడు కదా ఎప్పుడు బంద్ అయినా కలర్ పెళ్లైనాక పెళ్ళ పెళ్ళైనాక ఒక్క కలర్ అయినకి అనేసి పెళ్లి చేసుకోవద్దా లేవు కొడుతులు రాష్ట్ర పత్రికలో చెప్తా సార్ రక్షింపబడ్డ భర్త వలన భార్య పరిశుధ పరచబడతాని రక్షింపబడ్డ భార్య వలన రక్షణ అనుభవం లేని భర్త పరుశుధపరచబడతాడుంది వాక్యం కాబట్టి ఎందుకు చెప్పింది అంటే ఫస్ట్ నువ్వు విశ్వాసమైతే విశ్వాసతోనే పొత్తి ఏదో యాక్సిడెంట్ అనో ఏదో రూపంగా పెళ్లి చేసుకున్నావు అనుకో లవ్ అనొచ్చు ఏదో అనుకోవచ్చు అవిశ్వాసని ఆపర్చునిటీ టు ట్రాన్స్ఫర్మర్ సెపరేషన్ లేదు కదా బైబుల్లో ఒక్కసారి పెళ్లి అయితే పర్మనెంట్ ఏవైనా కలిసి ఉల్సిందే ఓన్లీ డెత్ షుడ్ సెపరేట్ అంతే అంతవరకు వాళ్ళు కలిసి వెళ్ళాలి కాబట్టి భర్త వల్ల గాని రక్షింపబడ్డ భార్య వల్ల గానీ ఇతరులు ఒకరికొకరు పవిత్ర పరచబడతారుంది వాక్యం కాబట్టి మనం దానికి అక్సెప్టెన్స్ ఇవ్వాలి మీ చున్నాడు సెపరేట్ అందుకే భర్తలు చెప్పాడు తండ్రిలు చెప్పారు కదా తల్లులే చెప్తారు కదా పిల్లలకి టీచింగ్స్ ఇప్పుడు ఇస్లామిక్ టీచింగ్స్ కూడా తల్లు చెప్తారు పిల్లలకి ఎక్కడైనా కానీ రాజు ఏం చేస్తాడు వెనకకి రాజులు పిల్లల్ని వాళ్ళ దాసలకు అప్పగించి దాసలకిస్తారు వీళ్ళని ట్రైన్ చేయండి వాళ్ళ సంస్కృతి ప్రకారం వాళ్ళని ట్రైన్ చేసుకుంటుండీ లేడీస్ చాలా ఇంపార్టెంట్ అందుకే విశ్వాసరాలు నీకు చాలా ఇంపార్టెంట్ అన్కాంప్రమైజ్డ్ ఇంకా నువ్వు తక్కిన ఏమని అంటర్ స్కోర్ వాళ్ళకి సరిగా చదువు ఉండకపోవచ్చు అందం ఉండకపోవచ్చు కలర్ ఉండకపోవచ్చు ఆస్తులు ఉండకపోవచ్చు బట్ బిలీవర్ ఉంది అనుకోండి ఫినిష్ నీ లైఫ్ సెటిల్ నీ ఫ్యామిలీ పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను నా యంగ్ డేజ్ గురించి నేనేం చెప్తలేను గానీ అన్ని అనుభవాలు అనేవి గానీ అన్ని రిజిస్టర్ చేసినా గానీ నా ప్రభు నాకు సహాయపడుగున్నాడు ప్రతిదీ రిజిస్టర్ చేసిన ఓపెన్ గా వచ్చి అడిగినా నేను రిజిస్టర్ చేసిన అన్ని ఎందుకంటే విశ్వాసాలు వెళ్తాయి లైఫ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లా ట్రైన్ చేసింది మా మమ్మీ అన్కాంప్రమైజ్డ్ లీగల్ గా కూడా అది న్యాయబద్ధంగా కూడా ఏ హేతు ఉండదు న్యాయమైన హేతు కూడా ఏది పర్ఫెక్షన్ రాల మ్యారేజ్ లో న్యాయమైన హేతు ఉంటే దేవునికి విరుద్ధం కదా అటువంటి ఏమన్నా ఉంటే కూడా వాటిని మనం తీసివేసేయాలా క్లీనప్ చేసుకోండి క్లీనప్ చేసుకుని రికన్సైల్ కావాల దేవుంటే నేను ఎప్పుడు ఇది ప్రయాసపడతా ఉంటాను ప్రవ్వా నీ కృప నాకు లేకున్నా గానీ నీ కరుణ మటుకు నాకు అవసరం ఆయన కరణ లేకపోతే మటుకు వేస్ట్ ఆయన కృప ఉంటేనే ఫ్లరిష్ అవుతాం కానీ ఆయన కరణ లేకపోతే నశించిన వారమే మనం చాలా ఈ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాలి ఆయన కరుణ ప్రవ్వా నాకు నీ కరుణ చాలా అవసరం కానీ నీ కృప కూడా నాకు అవసరం కానీ ఫండమెంటల్ గా నీ కరుణ నాకు అవసరం లీగల్ గా ఏదన్నా ఇన్హిబిషన్ ఉంటే నీ సేవ నీ జీవితంలో యూ కెనాట్ హ్యావ్ యూస్ మర్సీ అదైతే నేను నేర్చుకున్నాను నా లైఫ్ లో కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మనం ఏం చెయ్యాలా చలసేపు కుమార్తె లాగా జాగ్రత్తగా ఉంచాలా మోసే న్యాయబద్దమైంది అన్నాడు ఎవరి ఆస్తులు వాళ్ళకి పోవాలా అది సబబు అన్నాడు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా వారి పేర్లు కాపాడబడాలా అందరు ఆత్మస్వరూపులే కదా ఎవరితో కొట్లాడుతున్నా మనం కొట్లాడితే షర్లతో కాదు కదా మనం కొట్లాడేది ఎవరితోని ప్రస్తుత అంధకార శక్తులతోని దురాత్మ సమూహములతో సైతాన శక్తులతో మీరు కొట్లాడుతున్నట్టు మీరు తెలుసుకోలేకపోతున్నారు నిజంగా వాడు కండ్లకు కనిపిస్తే మీ పరిస్థితి ఏంది వాడు నిజంగా వచ్చి నితను కొట్లాడుతున్న మీ పరిస్థితి ఏమి నా అనుభవం చెప్తున్న మీరు ఎన్ని సార్లు కొట్లాడుతున్నారు ఎన్నో కొన్ని లక్షలు వస్తాయి కొన్నిసార్లు వచ్చి పడుతా పోయిందనుకోండి ఇంక ఇంకా అయిపోయింది అలా అనుకున్నా ఇంకా ప్రాణం వదిలేస్తాను అనుకుంటా ఆ టైంలో ఎవరు మన దూత వస్తారో ఎవరు వస్తారో వెలుగు వచ్చి వాటన్నిటి తరిమిస్తాడు అట్లా నన్ను కాపాడుతున్నాడు దేవుడు ఇన్ని లేకపోతే ఇంపాసిబుల్ నేను చెప్తున్నా ఇంత ఉండకపోయాను ఎన్నిసార్లు చనిపేవాడు నేను మనం నోట్లోనికి పోయి రెండు మూడు సార్లు బయటకు అంత ప్రేమ దేవుడు మన దేవుడు అంత గొప్ప దేవుడు జీవం దేవుడు ప్రతి దశలో నాకు జీవం పోస్తూనే ఉన్నాడు మీ జీవితాలలో జీవం పోయడా సమృద్ధిగా జీవం ఇవ్వడానికి నేను వచ్చినా అన్నాడు కదా ఈ దినం మీ జీవితాలలో సమృద్ధిగా ఆయన జీవాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తాం కొంతసేపు రండి ముసుకొని మౌనంగా ధ్యానం చేయండి మన దేవుడి బహు గొప్ప దేవుడు అటువంటి వాడు ఒక్కడ లేడు పోల్చడానికి ఆయాం ఆయా అని చెప్తుంది మూషత్ నేనేమని చెప్పాల మనుషులకి నీ గురించి దేవుని పేరు ఏం పేరంటే ఆయాం అంటున్నాడు చూడండి ప్రతిసారి హూవారి అని ప్రశ్నిస్తే నువ్వు ఏమంటావు ఆయాం అంటావు ఆయా చంద్రశేఖర్ అంటావు ఆం బెన్ని అంటావు పేరు పెట్టబడ్డ వాళ్ళం మనం దేవుని పేరు కలిగిన వాళ్ళం ఆయాం మాత పట్టున్నాడు ఇంక నేను ఎందుకు భయపడాలా ఆయా సో అండ్ సో దేవుని పేరు తీసుకుంటున్నా నేను ఇంకా నాకు కూడా అడ్డగం లేదు ఆయాం విత్ మీ గ్రామటికల్లీ ఏందో ఇది I am, ఈజ్ విత్ మీ ఇంగ్లీష్ గ్రామర్ ఏంది వింటా అనుకుంటాడు వెరీ వాడు అనుకుంటాడు నన్ను కానీ నాకు అర్థమైంది ఈ విషయం ఇప్పుడు ఆయా ఈజ్ విత్ మీ నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను ఐమ్ ఈస్ విత్ యూ ఐజ్ విత్ మీ ఎందుకు భయపడుతున్నాం ఎందుకు అనుమానిస్తున్నాం ఐఎమ్ ఈజ్ విత్ మీ i am is with you i am with your family i was with you i am always with you moseh moses moses here I am i antadu gaani here am i antaled here am i moseh annalekopothundu i am ani entandi manishi kavachu yevaru provaante i am i am ేరు పెట్టి కిలబడ్డ వాళ్ళం మనం ఐసస్ క్రైస్ట్ ఐ హైట్ ఫర్ యు అంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉండగా మనం ఎందుకు భయపడుతున్నాం యాంగ్జైటీ చింత యావత మీద మోపండి అదీగా పరిశుద్ర వండ్రి మీకు వదనాలైనా గొప్ప దేవుణ్ణి కలిగిన ప్రవ్వా అటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో వదనాలు అయినా నైనా మేము దేని బట్టి కూడా అత్యశయించాం నైనా కల్వరి శిల్లను బట్టి అత్యశయిస్తాం నీకే వదనాలు అర్పించుకుంటున్నాం ప్రభావ జీవంగా దేవుడు మా పక్షంగా ఉన్నాగా మాకు విరోధి ఎవరు ఎటువంటి చీకటి శక్తులు మాకు విరోధంగా ఉండలేదు నరలో ఏం చేయగలరు ప్రభా ప్రతి ఒక్కరిని మేము ఆత్మలోనే ఎరగమన్నారు మీరు కాబట్టి ప్రతి వారిని మేము ఆత్మలోనే ఎరగాల ప్రభావ శారీరకంగా ఎవరిని చూడద్దు చూస్తేనే వ్యత్యాసాలు కొట్లాటలు విభేదాలు ప్రతి ఒక్కరిని ఆత్మలో చూచలా సాయపడం మనం ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో ముఖ్యంగా ప్రభా ఈ గృహానికి కావాల్సిన మేల్ అన్ని అనుగ్రయించాను ఏవి ఆగిపోయినాయి అబ్రాహాం జీవితంలో ఎయిటీ ఇయర్స్ ఆగిపోయింది ప్రభా నా జీవితంలో ఎన్నో ఆగిపోయినాయి నేను చూసిన ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ఆగిపోయిన ప్రభా మేల్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ డీడ్స్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ డిలే బట్ ఆల్ డిలేస్ ఆర్ నాట్ డినైల్ మీను ప్రభా blessed and lick and inels ka owner provar so we open them up today in their lives in jesus name we decree and we declare that all the blessings are received in jesus name let them flow abundantly into their lives lord we are more than conquerors and watching chalistundi provar so victory is mine victory is ours victory is theirs in the mighty name of jesus christ sova ee kutumbam tanri neeku velugu lagundalu prabhu lokamlo ee vevagi taney bandi torga nischayamul prardisnam entha ga nooseginchindi dushtudu prabhu kaani meeru maku satyamni pragatinchi moosamunchi velagalpichinar meek ento valanal meek ento prathegittu rettishe rani satta parchamani prardisnam i speak against all health problems I speak against all the demons, all those demons which are causing health problems. Let there be peace in their bodies right now in the mighty name of Jesus Christ. Demons, get lost. You have no authority over them. You have lost it. You are a liar. Get out of them in Jesus' name. So, what? I put to money. I put to money. I put to money. I put to money. I put to money. I put to money. అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని వేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన నామ తండ్రి అపవాదికరికి నాశనం గురించి ప్రార్థిస్తున్నాం జీవితానికి భావిస్తున్నాం అనుగ్రహించండి కుటుంబ శాంతి సాధి బిడల భవిష్యత్తు నాశించండి we give all the glory to mahimanand and we pray that the glory of mahimanand will be settled in our lives that the reason for our suffering will be removed oh lord we pray for life to mahimanand oh lord a wonderful thing will happen mahimanand and we are strong in the presence of the lord we pray against all those health problems in the mighty name of Jesus just leave that body right now in Jesus name i command hallelujah thank you lord thank you jesus i speak life into their bodies in jesus mighty name may dwell the life abundant in their bodies in Jesus mighty name mee mahima aradhane kutuma nilabettukoni samadhanam daichchemani yesu christ parashudhanana kaaristhram and amen pre blood that's me thank you for the testimony chepan sir devana munthi manine adrakha christ manse ఇక్కడ ఏంజల్స్ అనమాట కేవలం క్రౌడ ఏంజల్స్ మొత్తం ఈ ఏరియా ఇదంతా ఈ ఏంజల్స్ అన్ని మధ్యలో రూమ్ లోకి వెళ్ళిపోయినాయి మొత్తం మొత్తం అంత ఫీల్ అయిపోయింది నేను నిలబడి అంటే దేవుడు చెప్తున్నా అన్ని ఏంజల్స్ అన్ని ఇన్ని గనం ఏంజెల్స్ ఎప్పుడు చూడలేను ఇంత గనం అనేసి దిస్ ఈస్ దేట్ ద హెవెన్